పడుకునే అవకాశం ఉంది గృహస్థాశ్రమ ధర్మంలో నేను అలసిపోయాను ఏంటంటే పడుకోవడానికి అవకాశం ఉంది కానీ సన్యాసికి అవకాశం లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో ఇప్పుడు అందరూ కాషాయాంబరధారులు కనకాంబరధారులు అందరూ సన్యాసులను అనుకోవాలి అందుకని ఇరవై గంటలు కష్టపడాలి ఈ మస్ట్ బి అలర్ట్ ట్వంటీ అవర్స్ ఇరవై గంటలు దృష్టిని సహస్రంలో నిలపగలగాలి ఇంకోటి నిద్ర రాబోతానండి ఇది ఎలా సాధ్యం అసలు దృష్టిని నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటలు సహస్రంలోనే నిలబెట్టగలిగిన సామర్థ్యం ఉన్నవాడు సన్యాసి ఇప్పుడు వాడు చేస్తే చేయబోదే చేసే అడుగు చేయలేదన్న గొడవ లేదు కాబట్టి హాయిగా తిని తప్పు వెంటనే శంకర భగవత్పాదులు వచ్చారు రామా బాబోయ్ మీరందరూ పక్కదారి పెట్టేశారు మీరు ఓడి చెప్తే ఓడి చేస్తున్నారు అని వాటిని జ్ఞానాష్టాంగ యోగ మార్గంగా మార్చారు అంటే ఒరే సమ్యక్ దృష్టి అంటే ఏమిటిరా బాబు అంట అని అడిగారు ఆయన ఏం చెప్పాడు సమ్యక్ దృష్టి అంటే ఒరే బాబు అందరినీ సమంగా చూడండి జాతి మతం కులం వర్గం వర్ణం విచారణ చేసి వాళ్ళందరినీ విభజించి అనేకంగా చూడమాకండి అని బుద్ధుడు చెప్పాడు ఎందుకని వాటి చేత బంధించబడి బాధించబడుతున్నారు కాబట్టి ఇవాడ ప్రపంచంలో కూడా చూస్తే అలా కనబడుతున్నారా లేదా జాతి మ వర్ణం మతం కులం అభిమానం దేహాభిమానమే అన్ని అభిమానాలకే ఆట ఎందుకని శరీరమే లేకపోతే వాడికి జాతి ఏమిటి నీతి ఏమిటి కులం ఏమిటి గోత్రం ఏమిటి ఉందా లేదు కదా కాబట్టి ఈ సత్యాన్ని మరుగు చేసేసారు చేసి బాహ్య సంబంధించినటువంటి వాటికి సమయక్ దృష్టి అని పెట్టేశారు వ్యవహారం వరకు పరిమితించేసరి కానీ స్వరూప జ్ఞానం దాకా దాన్ని లేవనెత్తలేదు దాన్ని ఉద్ధరించలేదు అక్కడ దాకా తీసుకెళ్ళలేదు అందువల్ల ఏమైపోయింది ఆచరణలో అది బహిరంగం అంతర్ముఖం కాల బహిర్ముఖ పరిజ్ఞానంగానే ఉండిపోయింది నిర్వాణమై ఆఖరైపోయింది నిర్వాణ స్థితి ఆఖరంటే అప్పుడు ఏమైపోయింది సమాధినిష్ట కలిగి ఉంటే చాలు జ్ఞానం అవసరం ఏం చేశాడు సమాధి పేరు మీద హాయిగా తిన్నాడు పడుకున్నాడు కాలాంతరంలో బోధిసత్తుడు ప్రతిపాదించినది హీనయానముగా మహాయానముగా ముక్కలైపోయినమాట కాలాంతరంలో ఆ అహింసా పరమ ధర్మ అన్న సూత్రం ఆచరణీయంగా కాలేదు ఎందుకని మానవ జీవితంలో హింస లేకుండా జీవించడం అనేది చాలా కష్టం అడుగులేసినప్పుడు తన వ్యవహారంలోనో ఎక్కడో ఒకచోట సూక్ష్మజీవులో క్రిమికీట కాదులు లేకపోతే ఏదో ఒక రకంగా భూత యజ్ఞం జరిగిపోతూనే ఉంటుంది ఆ యజ్ఞంలో ఆహుతి అయిపోతూనే ఉంటాయి పంట పండించాడు అక్కడ ఆ పంట పండించినప్పుడు మరి భూత బదిలి జరిగిపోతూనే ఉంటుంది కొన్ని క్రిమికీట కాదులు నశిస్తాయి మరి ఎలా అండి బాబు మరలను వాటికి అనుకూలంగా ప్రకృతికి అనుకూలంగా జీవించడం నేర్చుకో అనవసరమైన వాటిని తొలగించాలి అవసరమైన వాటిని వృద్ధి చేయాలైనా వ్యవహారంలో ద్వయం తప్పదు శంకరుడు ఏం చెప్పాడంటే క్రియాద్వైతం నా కురియా చేయకూడదురా బాబు క్రియాద్వైతం చేయాలంటే వీలవుతుంది ఎందుకని అన్నం చెబ్రహ్మ భోక్తాచ బ్రహ్మ అహంచబ్రహ్మ అన్నాం తినేవాడు బ్రహ్మమే తినబడేది బ్రహ్మమే సృష్టించేవాడు బ్రహ్మమే అన్నామనుకోండి మరిప్పుడు ఎవరి అన్నం అన్నాన్ని తినాలా వద్దామని తినమంటారు వద్దంటారు సరే తగ్గి నువ్వు బ్రాహ్మీభూత స్థితి ఎందుండి అసలు జనన మరణాలే లేవన్న స్థితిలో ఉండి సృష్టి స్థితి లయాలే లేవన్న స్థితిలో ఉండి నువ్వు నీ యొక్క సామాన్య కార్యాచరణ చేసుకో విశేషమైన ప్రవృత్తులు విశేషమైనటువంటి కార్యాచరణకు పూనుకోము అహం మిగుల్చుకోము అని అద్వైతం బోధించారు బోధించినప్పుడప్పుడు ఈ వీటన్నింటికి ఇదే అష్టాంగ యోగానికి లక్ష్యం స్వరూపజ్ఞానంగా మరి ఆయనేం చెప్పారు బుద్ధం చరణం గచ్చామి సంఘం చరణం గచ్చామి ధర్మం శరణంగా ఇచ్చామి చూడండి అమ్ముడు మాటలలో అయినా నువ్వు సంఘంలో సరిగ్గా జీవించు నువ్వు ధర్మంగా జీవించు ధితుడు కాకుండా జీవించు బుద్ధం అంటే బుద్ధుడు అంటే ఎవరు బా బుడు కాని వాడు ఎవడో బుద్ధుడు యాజ్ సింపుల్ యాజ్ ఇట్ అన్నారు భగవాన్ సత్యసాయి బద్ధత ఏర్పడుతోందా సంబద్ధత దాని చేత బాధించబడుతున్నావా ఆపాదించబడుతున్నావా ఆపాదితమైన దానితో నువ్వు సంబంధపడుతున్నావా అంటే నీ స్వవస్తు జ్ఞానంలో అది కాదనేగా అర్థం అదే మాట ఇక్కడ మళ్ళా మళ్ళా చెప్తావు ఎంతసేపు ఆ వ్యవహారానికి సంబంధించిన దాంట్లోకి వెళుతున్నారు ఎందుకు ఆ వ్యవహారానికి ఆధారమై ఉన్నటువంటి స్థితిలో నిరాధారంగా ఉండు సర్వాధారంగా ఉండు ఏకకాలంలో నీలో అనుభవం ఉండాలి నిరాధారము సర్వాధారము ఇది పరమాత్మ స్థితి నువ్వు పరమాత్మవి ఏకకాలంలో సర్వాధారంగానున్నాడు నిరాధారంగాను నిరాధారంగానున్నాడు అంటే సంకల్ప వికల్పాత్మకంగాను కనబడుతున్నాడు